సంకీర్తన సంఖ్య పద్నాలుగు నన్ను వింతగా గడించినాయమాద గవుడువా అన్నిటా రక్షించుకోవి అంతర్యామీ సొమ్మువో వేసినవాడు చుట్టు చుట్టి వీధులెల్లా కమ్మర వెదికీ కన్నదా కాను అమ్మిన అజ్ఞానములో నన్ను బడ అమ్మరో ఊరకుందురా అంతర్యామీ ఓడబేరమాడేవాడు దరి చేరితి కూడిన గాచి కొనినట ఈడనే ప్రపంచములో ఇట్టే నన్ను దరి చేర్చి ఓడక కావగరాదా ఓ అంతర్యామీ చేరి ఉప్పమ్మేవాడు చిట్లు వేక నడట ఊరకే శ్రీవేంకటేశపికతోడా ఆరయనన్ను బుట్టించిన వాడవు నా భారమే రీతినైన మోపుము ఇంక అంతర్యామీ